బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రేజలో ఉండండి దేవుని నామానికి మహిమ కలుగును కాక ఈ ఆరాధనలు కూడిచిన మీ అందరికీ శుభాభివందనాలు మరి ఏసు కూడిన మనందరికీ సమాధానం కలుగునుగాక ఈ యొక్క దినం అంతే దేవుడు తన కృపలో మన అందరినీ దాచి ఒక సాయంకాలం అందు ఆయనను ఆయన ఆరాధించటకు ఆయన సౌరవించడానికి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్థుతి చెల్లిద్దాము మరి ఎంతో మంచి సమయం దేవుడు మనకి ఇచ్చిన యొక్క ధన్యత లేక ఎంతో మంది నశించిపోతున్నారు మనకి దేవుడు ఇక్కడ యొక్క సమయం యొక్క ఐక్యత అనేది ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత సంస్కృతికి చెల్లిస్తాము దేవుడి రామనికి మహిమ కల్పక మన మధ్యలో ఉన్న శాంతమ్మ సిస్టర్ స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు ప్రేజ్ సిస్టర్ మీరు ప్రార్థించండి సిస్టర్ ప్రార్థించుకుందాము స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభా మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి తండ్రి దేవాతి దేవానికి వందనాలు స్తోతులు స్తోత్రాలు నయనాన్ని పాద సన్నిధిలో ప్రభా మేము కూడి ఉన్నాం తండ్రి దయగలిగిన మా తండ్రి అయా జరిగిన రోజులన్నీ కూడా ప్రభా మమ్మల్ని కాచి నయనకారు నుంచి కాపాడిన దేవుడవ బ్రవ్వ నీ సజీవమైన రెక్కల కింద వాళ్ళు భద్రపరిచిన దేవుడవు ఎంతో గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడవ ప్రభావ నీకే వందనాలు చెల్లించుకున్నా ప్రభావ ఎసయ నీకే స్తోత్రం నీ పాతపీఠం దగ్గర మరుగు పెడుతున్నా ప్రభావ ఎసం ప్రార్థనలు మీరు తండ్రి మాతో మీరు మాట్లాడండి నీ పరిశుద్ధ ఆత్మ తండ్రి దేవా నీకే వందనాలు మా ప్రతి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా దేవా మీరు ఇచ్చిన గొప్ప గొప్ప రొప్ప కొరకై నీకు వంధనాలు చెల్లించుకుంటున్నా నాయన ఏసూయా నీకు వంధనాలు చెల్లించుకున్న ప్రభా వాక్యము ప్రతి ఒక్కరు వినాలా యేసుప్రభ సహాయం చేయండి నాయన వినే వారి హృదయాలను తెలవండి యేసుప్రభ నీ వాక్యాన్ని అంగీకరించాలా ప్రభా తండ్రి మార్గం పొందాలా మీరు సహాయం చేయండి నాయన పరిశుద్ధుడా మీరు అక్కడ సమీపంగా ఉందిన తండ్రి అయ్యా మీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా రక్షణ పొందాలా ప్రభా నీలో బలపడాలా స్థిరపడాలా తండ్రి మీరు సహాయం చేయండి నీ కృపగల రెక్కల కింద భద్రపరచండి ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మ నడిపింపు చేత నడిపించండి యశు ప్రభా విశ్వాసంలో సన్నగిళ్లకుండా యశు ప్రభా సహాయం చేయండి నాయన పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీరు బలపరచండి నాయన ప్రతి ఒక్కరితో మాట్లాడండి పాటల ద్వారా మీరు మయం పొందండి నాయన ప్రతి ఒక్క హృదయాలను కూడా మీరు పరిశోధించే దేవుడు ప్రభా తండ్రి నీకు ఆయస్కరమైన ప్రభా మా జీవితాల్లో ఉంటే నాయన తీసివేయమని ప్రార్థిస్తున్నా తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు నేను ప్రతి దినం ప్రభా నిన్ను మయం జీవితాలు ప్రతి ఒక్కరు కూడా దయచేయండి నాయన యశ్వభ నీకే వందనాలు నాయన నీ సాక్షులుగా ప్రభా నీ వార్త ప్రకటించాలా అలాంటి కృప మా అందరికీ దయచేయమని ఆరాధన మీరే ఆదిత్యం వహించినైనా మీరే నడిపించమని నీ కృపగల స్థానికి అప్ప చెప్పుకుంటూ ఏసై పరిశుద్ధ నమ్మ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైతల థ్యాంక్ సిస్టర్ మన మధ్యలో ఉన్న సుజాత గారు పాట పాడతారు రీజన్ నేను పాట పాడండి ప్రేసి అందరికీ ప్రభుమ పరుస్తూ ఒక పాట పాడుతాను రాజా త్యుతి సింహాసనా సీనుడా దివ్యజతి రాజా సీనుడా దివ్యజా అద్వితీయుడవో పరిశుద్ధృడవో అతి సుందరుడవో నీ ప్రభు అద్వితీయుడవో పరిశుద్ధృడవో అతి సుందరుడవో నీ ప్రభు నీతి మూలాని సింహాసన మూలాని సింహాసనా సత్యమలెనీ సన్నిధానవర్తులూ కృపా సత్యమూలెనిీ సన్నిధానవర్తులూ స్తు సింహాసనా ఏరాచ జ బలిర్పణ కోరునీ బలి వినా దోషముకై బలిపణ కో రవనీవో బలియతి వినా దోషముకై హృదయామి ప్రియ మలయం నాదయానీ ప్రియ మలయం స్మునే చేస నిరత స్తుగమునేసనీరత త్యుతి సింహాసనాసీ నృడా యేసు రాజా దివ్య భూరథ్వలే నిలో మ్రోగ రాజాది రాజా నీ వే వచ్చు వేళ భూరత్వనులే నిలో రోగ రాజాది రాజా నీవే వచ్చు వేళ సంసిద్ధతో వెళి సిద్ధితో సంసిద్ధతో వెళి कुंदनु पेल्ली कुमारुडा निन्ने दूरकुंदनु स्तुति सिंहासना सीनोडा 예수 राजा दिव्य तेजा स्तुति सिंहासना सीनोडा 예수 राजा మన మధ్యనున్న నాగరాజు బ్రదర్ గారు వాక్యం షేర్ చేశారు ప్రైజ్ అలాడ్ బ్రదర్ మీరు వాక్యం షేర్ చేయండి సిస్టర్ అందరికి ప్రైజ్లాడండి వారి దివ్యమైన నామంలో మీ అందరికీ శుభాగం తెలియజేస్తూ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు అలాగే ఆహ్వానించి మధ్యలోకి మీరు ఆహ్వానించిన విధానాన్ని బట్టి ప్రభుకు వందనాలు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంలో నుండి ఆ నిర్గమా కాండము అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుకుంటాం ఎక్సోడస్ చాప్టర్ ఫోర్టీన్సెస్ థర్టీన్ ఫోర్టీన్ మా కాండము పద్నాలుగు అధ్యాయము పదమూడు నుంచి పద్నాలుగు వచ్చిన అందుకు మోషే భయపడుకుడి యహోవా మీకు నేడు కలుగుజే రక్షిణను మీరు ఊరక నిలుచుండి చూడండి మీరు నేడు చూసిన నేడు చూచిన ఐగోప్యులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు యహోవా మీ పక్షమును యుద్ధం చేయను మీరు ఊరకయ్యే ఉండవలేనని ప్రజలతో చెప్పాను ప్రార్థన చేసుకుంటాం మా ప్రేమ గలపం తండ్రి దయగలిగిందేవా నీకన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు ఉన్న స్తోత్రాలు చెల్లిస్తూ ఐదుగో ఉదయకాలం నుండి వరకు మీకు పుల్ల మమ్మల్ని భద్రపరిచినారు సాయంకాల సమయంలో ఏదైతే నిర్మతుండ్రీ కేఎం టీమ్ మా ప్రియులతో కలిసి మీ సన్నిధికి వచ్చే భాగ్యం ఇచ్చినారు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా వాటి ద్వారా చక్కని స్వరములతో వాటి ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి ఐదుగో సహోదరుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా స్తోతుల మీద ఆశనుడే మా మధ్యలో ఉన్నందుకే మీకు వందనాలు దేవా మాతో మాట్లాడము ఐదుగో మీ మాటలు మీ మెల్లనైన స్వరమును వినే చెవులు మాకు దాయచేయము గ్రహించగలిగే హృదయం మాకు దాయచేయము తండ్రి అయ్యాయిగో అయోగ్య నా పాత్రి నన్ను కూడా మీకు జ్ఞాపకం చేసుకుని చాటును మరుగుపరిచి నీ మాటలు నాకు మాకందరికి దాయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీకు కోరుకుంటూ అయ్యా ఐదుగో చదవని లేఖని భాగంలో విడిచి వడ్డించి బలపరచమని మీరు మాట్లాడితే మా జీవితాలు పురుకొల్పబడతాయి మీరు మాట్లాడితే మా జీవితాలు యా తండ్రి ఇదిగో నీ సారూపంలో నీకు మార్చబడతాయి ఐదుగో నేను మాట్లాడితే మా జీవితాలకు నెమ్మది సమాధానము కృప దాయి చేయమని ఇప్పుడు మాట్లాడే దేవుడని మరొకసారి సాయంకాల సమయంలో మాట్లాడమని ఏసై నామంలో ప్రార్థించి కొంచెం నామ తండ్రి ఆమె ఇక్కడ చదువుకున్న లేఖన్ భాగము దశ ఇస్రాయల్ ప్రజలు శరీర సంబంధంగా ఐగుప్తిలో బానిసులుగా ఉండి ఐగుప్తు యొక్క వారు పెడుతున్న ఐగుప్తులు శ్రమలు అ అటు నుండి వారి మొర దేవుడి విని అక్కడ నుండి వారి యొక్క శత్రువుల చేతిలో నండి గొప్పగా నడిపించిన విధానము మనము ఇక్కడ చూస్తాం ఇక్కడ ముందు చూస్తే ఎర్ర సముద్రము ఎందుకు చూస్తే శత్రువులు ఐగుప్తీలు సైన్యం ఉంది ఫరు సైన్యము ఎటు పోవాలో తోచని స్థితి ప్రజలందరూ కూడా తిరగబడుతూ ఉన్నారు మోషేని రకరకాల మాటలు ఉన్నారు కానీ మోష విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మోషే ద్వారా ఈ మాట ద్వారా ఇజ్రాయల్ ప్రజలను బలపరుస్తూ ఆ తర్వాత జరిగిన సంగతి అంతా కూడా మనకి తెలిసిన వాక్యభాగమే రీతిగా ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద నడుస్తా వచ్చినారు అదే అదే ఎర్ర సముద్రంలో శత్రువులైన ఐగుప్తీలు మాత్రము నాశించిపోతా వచ్చినారు ఇది దేవుడు మన పక్షమున యుద్ధం చేసేవాడు అనే మాట మనకు ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది కాబట్టి బిల్లరా ఆనాడు ఇజ్రాయిల్ ప్రజలతో యుద్ధం చేసిన దేవుడు ఈ రోజు కూడా నిన్న నేడు నిరంతరము మారని మార్పు చెందని దేవుడు ఆయన అందుకే మల్లాకి గ్రంథంలో యహోవానైనా నేను మార్పు లేని కనుక యాకోబు సంతతి వారైనా మీరు లయము కాలేదు అంటుంది అంటే ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు లేదు ఆయన సృష్టి ఆరంభం నుండి అదే ప్రేమ మానవుల పట్ల కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన ప్రేమను బట్టే మనం ఇంకా లయము కాకుండా ఉన్నా మనం కూడా యాకోబు సంతతికి సంబంధించిన వారమే మనం కూడా యాకోబు సంతతి వారమే అంటే రక్షించబడిన తర్వాత కూడా మోసకరమైన జీవితము రక్షించబడిన తర్వాత కూడా ఆ యొక్క ఆ మోసము యాకోబ యొక్క జీవితం ఎలాగుండిందో మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి ఎప్పుడైతే మనము అంటే ఈ ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని ఆయన సారూపింపులనికి మార్చడానికి మనల్ని రక్షించుకున్నది కాబట్టి ఈ ఆత్మీయ జీవితం కూడా ఈ లోకంలో ఒక యుద్ధముతో పరిగణించబడతా ఉంది ఈ యుద్ధములో ఈ ఆత్మీయ యుద్ధములో అనేక రకాలైన శత్రువులు మనకు ఎదురుపడే అవకాశం ఉంది ఈ శత్రువులను జయించటానికి అంటే ఈ లోకాన్ని మనం జయించటానికి యేసు ప్రభువారు అంటే రకరకాల పరిస్థితులు ఉంటాయి యేసు ప్రభువారిని ఆయన శిలో కార్యం గురించి చెప్పినప్పుడు పేతురు ప్రభువాన్ని అది సంభవించుకుండును కాక అంటే యేసు ప్రభువారు చేప పేతుర్ని సాతానప్పు అని అని గద్దించినట్లుగా మనం చూస్తాం అప్పుడు అంటే పేతుర్ని కాదు గద్దంది పేతురు జీవితంలో ఉన్న పేతుల్లో ఉన్న సాతాను గద్దిస్తా వచ్చినాడు అలాగే మన జీవితాల్లో కూడా అంటే అటువంటి నిరక్ష అంటే మనల్ని అనేది మన నిరాశ నిస్పృహకు గురి పరిస్థితులు ఎవరి ద్వారానైనా కూడా రావచ్చు మన జీవితంలో ఈ ఆత్మీయ యుద్ధం కాబట్టి శత్రువు అని పనేదింది వాడు ఎవరిని మృంగుదినానే అటు ఇటు అంటే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి వాడు అటు ఇటు ఉన్నాడు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలా ఇది ఆత్మీయ జీవితంలో మనము వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండాలా ఎప్పుడైతే మనం దేవుని పైన ఆత్మయుద్ధంలో ఆధారపడతామో అప్పుడు ఆయన మనల్ని నడిపించేవాడిగా మనకి గొప్ప విజయం ఇచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు ఇక్కడ ఈరోజు మీరు చూసిన ఈ శత్రువులు ఇక మీదట మీరు చూడరు అని అక్కడ ఇజ్రాయెల్ ప్రజలను బలపరుస్తూ వచ్చినాడు మీరు నేడు మీరు నేడు మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు అంటే అది ఆ రీతిగా అక్కడ ఇజ్రాయల్ ప్రజలను బలపరిచి ఆ మాట ఇజ్రాయలీల జీవితాల్లో ఎంత నిజమో నేడు నీనా ఆత్మీయ జీవితంలో కూడా నీనా పోరాటంలో కూడా ఆయన మనతో ఉండి ఆయన మనల్ని విజయో విజయవంతులుగా చేసి ఆ శత్రువుని ఓడింప చేసి అంటే ఎన్ని రకాలుగా శత్రువుని ఓడిస్తాడు అనే విషయాన్ని నేను మీ గమనంలోని తీసుకొని రావాలని ఆశపడతా ఉన్నాను వాక్య వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని మొట్టమొదటిగా చూడండి నెహిమే గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవయో వచనము నాలుగో నెహిమే గ్రంథము దచ్చేసి బైబిల్ తీసుకుంటే అందుబాటులో ఉన్నట్టయితే కొంచెం రిఫరెన్సెస్ అది సాధించడానికి ప్రయత్నం చేయండి నెహిమే గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై వచ్చనం గనక ఏ స్థలముల్లో మీకు బాకానాదము వినబడినో అక్కడికి మా దగ్గరికి రండి మన దేవుడు మన పక్షముగా యుద్ధం వచ్చేయును మొట్టమొదటి మాట ఆనాడు ఇజ్రాయిల్ ప్రజలకు మోసే చేయని సెలవు ఇచ్చినట్లుగా ఈనాడు మనకి కూడా అదే దేవుడు ఈ నెహేమ్యాకు దేవుడుగా ఉంటా వచ్చినాడు నెహేమ్యా మందిరము పడుతున్నప్పుడు నెహేమ్యా కూడా అక్కడున్న ఇజ్రాయిల్ ప్రజలను ఎవరైతే అక్కడ మందిర నిర్మాణంలో సహాయకులుగా ఉంటూ వస్తున్నారు వారిని ఇక్కడ బలపరుస్తూ వస్తూ ఉన్నాడు మనము మీరందరూ ఒక చోటికి రండి మన పక్షముగా దేవుడు యుద్ధము చేసేవాడిగా ఉన్నాడు కాబట్టి మన జీవితాల్లో కూడా ఒకవేళ నీవు కూడా నువ్వు పనిచేసే స్థలంలో కావచ్చు నీవు ఉండే స్థలము దగ్గర కావచ్చు ఇంటి దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కానీ మనకి అనేక మంది శత్రువులుగా కనిపిస్తూ ఉంటారు అంటే అనేక రకాలైన మన మీద మనల్ని తప్పు త్రవులోకి నడిపించడానికి అనేక మార్గాలు మనకున్నాయి కాబట్టి ఆ మార్గాల్లో కొంతమంది ఈ మధ్యనే నాకు ఒక పెళ్లి సంబంధం చూడమని వచ్చింది పెళ్లి సంబంధం చూడమని వచ్చి క్రిస్టియన్స్ ఇసు ప్రభు నమ్ముకున్న మా కులంలో కావాలండి వేరే కులముళ్ళు అంటే అంటే అంటే అదొక మోసపరిధి అసలు అదొక మోస మోసపూరితమైనది అదొక సెల్ఫిష్ అది స్వార్థంతో కూడినది అది కదా అందరూ వేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా ఆయన రక్తం చేతి కడగబడిన వాళ్ళు అందరూ కూడా దేవుని పెట్టలే కాబట్టి దేవుడు ఎవరిని చూపిస్తే వారి మీద ఆధారపడి చేసుకోవాల్సింది పోయి మా కులములే కావాలి మా మతమొరలే కావాలి మా దాంట్లో ఈ రకరకాల వల్ల మోసాలు కాబట్టి వీటన్నింటి నుంచి మనము తప్పించబడాలా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవుని సన్నిధికి వస్తామో దేవుడు మనల్ని నడిపించి ఇటువంటి మోసాల నుంచి తప్పించేవాడిగా ఉన్నాడు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల పక్షంగా యుద్ధం చేసేవాడు అలాగే అంటే మన జీవితంలో మనం తప్పిపోకుండా నేను అనేక సార్లు నాకు నా స్వ అనుభవం ఏంటంటే నా శరీరాన్ని అనుసరించి నేను రెండు మూడు సార్లు తప్పిపోవడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు అస్సలు అనుమతించలేదు దేవుడు అనుమతించకుండా ఆయన మన పక్షాన పోరాడేవాడు అంటే మనల్ని అనేక విషయాల నుంచి తప్పించేవాడిగా రక్షించేవాడిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో ఏ రీతిగా అయితే ఆయన యుద్ధం చేస్తా వచ్చినాడు ఇజ్రాయెల్ నిహేమ కాలంలో వాళ్ళంతా చాలా తక్కువ మంది ఉన్నారు మందిరం కన్స్ట్రక్షన్ చేయడానికి ఆ మందిర నిర్మాణం కొరకు కానీ శత్రువులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు కానీ శత్రువులు ఏమీ చేయలేకపోతా వచ్చినారు శత్రువులు ఏమీ చేయలేకపోతా వచ్చినారు కాబట్టి దేవుడు మన పక్షంలోన యుద్ధం చేసేవాడిగా ఉన్నాడు ఇదే నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము మూడవ వచ్చిన కూడా ఒక మాట రాయబడతా ఉంది నిర్గమాకాండము నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము మూడవ వచనంలో ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ నుంచి దాటి ఆ ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత యుద్ధశూరుడు యహోవా అని ఆయనకు వేరు ఆయన యుద్ధశూరుడు అందుకే మనల్ని పడిపోకుండా మన పక్షాన యుద్ధం చేస్తూ మనల్ని విజయోత్సవంతో ఊరేగించే దేవుడిగా ఉంటూ కాబట్టి ఇప్పుడు ఇలా రా ఒకవేళ ఎవరైనా శత్రువులు ఉంటే దయచేసి వారికి భయపడద్దు వారి ఏ దేవుడు మన పక్షమును ఉన్నాడు దేవుడు మన పక్షమును ఉన్నాడు అనే విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ముందుకు సాగినట్లయితే మనము ఆ శత్రువులు శత్రువులను వచ్చిన పొందకుండా ధైర్యముగా ముందుకు సాగేవారంగా ఉంటాము కాబట్టి ఎవరైతే మనకి వ్యతిరేకముగా మన పోరాటం చేస్తారో వారు వారిని దేవుడు మనతో మనకు మనకు బదులుగా ఆయన యుద్ధం చేసి మనల్ని తప్పించేవాడిగా ఉన్నాడు ఇది మొట్టమొదటిది రెండవది మనతో యుద్ధం చేసే వాళ్ళు ఓడిపోతారు గెలవరు ఈ మాటను చూసి మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ వచనము మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ అప్పుడు ఎహోవా కత్తి చేతను ఏటి చేతను రక్షించువాడు కాడని ఇదంటు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను ఇక్కడ అప్పులగా దావీదు ఈ సందర్భం కూడా మనకు తెలిసిన వాక్య భాగాలు ఈ సందర్భము దావీదు ఇజ్రాయేల్ ప్రజల మీద ఫిలిస్తీన్ యుద్ధానికి వచ్చి అయు లోయలో సవాలు విసురుతా ఉన్నాడు సవాల్ విసురుతా ఉంటే ఆ సమయంలో అంటే గుళ్యాతు మీద దావీదు గెలవటానికి ఎటువంటి ఆస్కారము లేదు అసలు ఎటువంటి ఛాన్సే లేదు అసలు బట్ స్టిల్ దేవుడు మన పక్షమును యుద్ధం చేసేవాడు కాబట్టి దావీది ఏ రీతిగా ఆ శత్రువుని జయిస్తా వచ్చినాడో మనం మనకందరికీ తెలిసిన వాక్యవాదం అంత పెద్ద గుళ్యాతునే దేవుడిచ్చిన జ్ఞానంను బట్టి దేవుడిచ్చిన ఆ తలాంతిని బట్టి దావిధ ధైర్యంగా ప్రభు కోసం ముందుకొచ్చి ఆ శత్రువును అంటే ఓడిస్తా వచ్చినాడు మనం కూడా ఎప్పుడైతే బహుశా కొన్నిసార్లు మనకి ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉంటాయి లేదంటే ఈ లోక సంబంధమైన అధికారులు నాయకులు పోలీసు వాళ్ళు అనేక రకాలైన ప్రజలు మనకు వ్యతిరేకంగా ఉంటారు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే యుద్ధము యహోవాది నాది కాదు ఆయన నా పక్షముగా పోరాడేవాడు యుద్ధశూరుడు ఆయనే అని ఎప్పుడైతే మనము ఎప్పుడైతే మనం ఆయన మీద విశ్వాసంతో ముందుకు సాగుతామో దాన్ని అప్పుడు శత్రువు ఓడిపోయేవాడుగా ఉంటాడు జయమిచ్చేది దేవుడే మనకి జయమిచ్చేది జయమిచ్చేది దేవుడే మనకి కాబట్టి పిల్లారా దావీదును అనాడు బలపరిచిన దేవుడు మోషేను బలప మోషే ద్వారా ఇజ్రాయల్ ప్రజలను బలపరిచిన దేవుడు తర్వాత నిహేమ్య ద్వారా ఇజ్రాయిల్ ప్రజలను బలపరిచిన దేవుడు దావీ ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు విజయాన్ని అనుగ్రహించిన దేవుడు నీకు నాకు విజయాన్ని అనుగ్రహించడానికి కూడా సమర్థుడే ఎప్పుడైతే మనము ఆయన వైపు చూస్తామో ఎప్పుడైతే ఆయన మీద మనం ఆధారపడతామో అప్పుడు ఆయన మనకు విజయాన్ని అనుగ్రహించే ఉన్నారు తర్వాత చూడండి రెండవది నివృత్తాంతొమ్మిది గ్రంథము ఇరవయ అధ్యాయము పదిహేను వచ్చిన రెండవది నివృత్వ గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేన వచ్చినది యూదా వారులారా ఇరుషులేము కాపురస్తులారా యహోషపాత రాజా మీరందరినో ఆలకించుడి యహోవా సెలవిచ్చిందేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును ఇక్కడ యహోషపతి రాజుకు దేవుడు సెలవిస్తా యుద్ధము మనము కాదు దేవుడే జరిగిస్తాడు దేవుడే మనకు విజయాన్ని ఇస్తాడు దేవుడే మన శత్రువులను ఓడిపోయేసేటట్లుగా చేసేవాడిగా ఉన్నాడు మా ఆఫీస్ లో నేను జాయిన్ అయిన కొత్తలో కొత్తలో కాదు ఇప్పుడు కూడా నాకు చాలా మంది వ్యతిరేకంగా ఉంటారు ఎందుకంటే వీడు క్రైస్తవుడు వీడు యేసు ప్రభు మత గురించి చెప్తా ఉంటాడు వాళ్ళకు తెలియదు కదా అని నా మీద ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బట్ దీన్ని ఎవ్రీ ట్రైమ్ వెన్ ఎవర్ దైడ్ ప్రతి నా మీద ప్రయత్నించిన ప్రతిసారి కూడా లాస్ట్ వాళ్ళు ఓడిపోయినారు దేవుడు నాకు అరీతిగా విజయాన్ని అనుగ్రహిస్తా వచ్చినాడు ఈరోజు గొప్పగా అంటే మా ఆఫీస్ లో ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరానికి రెండు సార్లు మా డీజీ గారు మాకున్న హెడ్ ఆయన హిందూ హిందూ ఆయన వచ్చి కూడా ఫ్రైడేకి వచ్చి ఆయన చక్కని మెసేజ్ వర్తమానాన్ని అందిస్తా వచ్చినాడు దేవుడు అరీతిగా నడిపిస్తా వస్తూ గొప్పగా ఎంత గొప్పగా నడిపిస్తా ఉన్నాడంటే అనేక మంది అన్ని జనులకు దేవుని యొక్క స్వార్థం ప్రకటించడానికి మా ఆఫీస్ లో దేవుడు చూపుతూ వస్తున్నాడు నేను నేను జాయిన్ అయిన కొత్తలో ఒక దగ్గరికి వచ్చి నేను తలుసుకుంటే నుండి పది నిమిషాల్లో గేటు బయట ఉంచేస్తాను ఉద్యోగం తీసే పెట్టి నాకు పెద్ద పని కాదన్నాడు పని కాదని దాదాపు ఒక రెండు సంవత్సరాలకేమో ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయినా తర్వాత నీకు పర్మనెంట్ ఎట్లా అవుతుందో నీకు కాంట్రాక్ట్ రిన్యువల్ ఎట్లా అవుతుందో నేను చూస్తానని ఒక ఆయన సవాల్ చేసింది ేదు సార్ మీ ప్రయత్నాలు మీరు చేయండి అని చెప్పిన చేశారు ఫెయిల్ అయిపోయారు ఆయనకి తెలియకుండా నాకు పర్మనెంట్ అయింది ఇలాగా అంటే దేవుడు గొప్పగా విజయాన్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు మనం ఎప్పుడైతే ఆయన కొరకు నిలబడతామో అప్పుడు ఆయన మనకు విజయాన్ని అనుగ్రహించి మన శత్రువులను మన పైన ఏ మాత్రము నెగలకుండా వారిని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది తర్వాత మనతో పాటు మనకు వ్యతిరేకంగా పోరాడేవారు ఎవరైతే ఉన్నారో మనకు వ్యతిరేకంగా ఉండేవారు వారు మన దగ్గర నుంచి పారిపోతారు ఎట్లాగంటే ఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయమో ఏడవ వచ్చినమో దానికంటే ముందు మొదటి సమయాలు పదిహేడవ అధ్యాయము యాభై ఒకటి మొదటి సమయాలు కదము పదిహేడవ అధ్యాయమో యాభై ఇందాక మనం చూస్తా వచ్చినాం కదా ఆయన మన శత్రువులను ఒక ఓటమిని కలుగు దేవుడు మనకు విజయం ఇచ్చే దేవుడు దావీదు అరీతిగా ధైర్యంగా ముందుకు పోయినప్పుడు ఎప్పుడైతే దావీదు ఆ యొక్క ఆ గొల్యాతను ఆ రాళ్లతో ఆ రాయి తీసుకున్న వడిసలతో రాయి వడిసల్లో కొట్టాడు కొట్టిన తర్వాత తను తగిలింది పడిపోయాడు కత్తి తీసుకున్నాడు తన కత్తితోనే తన తలకాయ కట్ చేసి తలకాయని నరికేసేసి అలాగేస్తా ఉంటే అక్కడున్న ఫిలిస్తీన్లు శత్రువులకు భయం వచ్చేసింది భయం వచ్చేసేసి వాళ్ళు అక్కడ నుండి పారిపోతా వచ్చినారు చూడండి ముదరి సమయంలో ఉందమో పదిహేడవ అధ్యాయమో యాభై ఒకటో వచ్చినమో వారు బోర్ల వాడు బోర్ల పడగా దావిడు పరిగెత్తిపోయి ఫిలిస్తీని మీద నిలిచుండి వాని కర్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసిన ఫిలిస్తీన్లు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి దేవునికి స్తోత్రం ఏమైన వర్లారా ఇక్కడ శత్రువుకి అపజయము అపజయం మాత్రమే కాదు శత్రువులు పారిపోయేటట్లు చేసే దేవుడు మన దేవుడు లేదు ఇజ్రాయల్ ప్రజలకు గొప్ప విజయము ఎంత గొప్ప విజయం అంటే ఇంకా ఫిలిస్తీన్లు ఫిలిస్తీన్లు మళ్ళా తర్వాత కొంతకాలం వరకు కూడా ఫిలిస్తీన్ ఇజ్రాయల్ మీదకి రాలేదు అంత గొప్ప విజయము అలాగే నీతో నీతో ఒకవేళ పనిచేసే స్థలంలో ఒక శత్రువు ఎవరైనా పోరాడుతూ ఉన్నారేమో దేవుడు నీకు ఇచ్చే విజయాన్ని చూసి వాడు పారిపోతాడు శత్రువు పారిపోతాడు కాబట్టి ఒకవేళ ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ప్రభువుకు నమ్మకంగా ఉండాలా ఒక మాట చూస్తున్నా ద్వితీయ దేశకాండము ఇరవై అధ్యాయము ఏడవ వచ్చినము ద్వితీయ ఉపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చినము నీ మీద నీ శత్రువులను యహోవా నీ ఎదుట హతమగనట్లు చేయను వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల ఏడు త్రోవల నీ ఎదుటి నుండి పారిపోదురు నీ శత్రువులు నీ ఎదుటి నుంచి ఒక్కతే దారిలో వస్తారు నీ మీద యుద్ధం చేయడానికి నీతోనే నిన్ను జయించాలని వస్తారు కానీ వాళ్ళు ఏడు త్రోవలు పారిపోతారని ఏడు త్రోవలు పారిపోతారు అలాగే ఇందు ఫిలిస్తీన్లు యుద్ధం యుద్ధం చేయడానికి వచ్చారు ఎలాహు లోయ్ లో ఒక పక్కన ఈ ఫిలిస్తీన్లు ఉన్నారు ఇంకో పక్కన ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు ఆ ఎలాహు లోయ్ లోకి వస్తా ఉన్నాడు గులియాత్ గులియాత్ వచ్చి రోజు సవాలు చేస్తా ఉన్నాడు ఏమైంది మీలో ఎవరు మొగళ్ళు లేరా నన్ను చంపే ధైర్యం లేదంటే ఫిలిస్తీ సౌలు లాంటి రాజుకే ఎన్నిలో వణుకుబుట్టింది తర్వాత దావీదు సహోదరులు ఉన్నారు ముగ్గురు అన్నలు ఉన్నారు అక్కడ పెద్ద అన్నలు ముగ్గురు అన్నలు యుద్ధ ప్రావీణ్యం కలవారే కానీ భయపడి చచ్చిపోతా ఉన్నారు వాళ్ళందరూ కూడా అటువంటి పరిస్థితుల్లో దేవుడు దావిత ద్వారా వారికి గొప్ప విజయము వారి శత్రువులు పారిపోతా వచ్చినారు మా గుళ్యాతిని చంపారంటే వీళ్ళు వీళ్ళు మామూలు కాదు వీళ్ళు మనల్ని కూడా చంపేస్తారని పారిపోయారు అలాగా శత్రువులు దేవుడు నీకు నాకు విజయం ఇచ్చేవాడిగా ఉన్నాడు శత్రువులను పారద్రోలే వాడిగా ఉన్నాడు పారిపోయేటట్లు చేసేవాడిగా ఉన్నాడు మూడవ భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది తర్వాత ఏషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు ఐషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాడు నీ నీ మీద కోప పడిన వారందరూ సిగ్గుపడి విస్మయం అందెదురు నీతో వాదించువారు మాయమై నశించిపోదురు నీతో కలహించు వారిని నీవు వెతుకుదవుగానే వారిని కనుగొనలేవు నీతో యుద్ధం చేయవారు మాయమై అబావులగుదురు మాయమైపోవుదురు అభావులగుదురు ఇక్కడ సిగ్గు మనతో కలహరించేవారు ఎవరైతే నీ మీద కోప పడేవారుగా ఉన్నారో బహుశా కొన్నిసార్లు మన విశ్వాసాన్ని బట్టి మా ప్రేయర్ గ్రూప్ మార్నింగ్ ప్రేయర్ గ్రూప్ లో సిస్టర్ ఉన్నారు ఆ సిస్టర్ హిందువుల కుటుంబం నుంచి రక్షించబడింది ఒక్కతే రక్షించబడింది ఇంకా పిల్లలు సంపూర్ణంగా మారుమనిస్ పొందలేదు తన భర్త కూడా మారుమనిస్ పొందలేదు ఇంత అంగీకరించలేదు వాళ్ళు ఇంకా విగ్రహారాధన చేసేవారుగానే ఉంటారు కానీ ఆ కుటుంబంలో వాళ్ళ భర్త ఈమెను ఎంతో సతాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఆయన అప్పులు పాలైపోయాడు ఇప్పుడు ఆయన అప్పులు తీర్చడానికి ఈమె లోన్ పెట్టి ఇస్తే కానీ అప్పులు తీర అంటే ముందు ఆయనకి ఏమైపోతుంది సిగ్గుపరచబడతారు అంటే భర్త లాగా సిగ్గుపరచబడతాడు అని కాదు కానీ ఆయనలో ఉన్న శత్రువు ఆయనలో ఉన్న శత్రువు ఈమెని ఈ సహోదరిని ఇబ్బంది ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు అటు అవకాశం ఇవ్వలేదు మన జీవితాల్లో కూడా బహుశా చాలా ఒకళ్ళిద్దరు రక్షణ పొందిన వాళ్ళంటి కుటుంబంలో ఒకళ్ళే రక్షణ పొందిన ఉన్నారనుకోండి వారికి ఎన్నో రకాల పరిస్థితులు వారిని అవమానపరచాలని సిగ్గుపరచాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంటాడు శత్రువు కానీ దేవుడు అవకాశమే ఇవ్వ దేవుడు అస్సలు అవకాశం ఇవ్వడు శత్రువులను సిగ్గుపరిచే సిగ్గుపరిచేటట్లు చేసే దేవుడు మన దేవుడు కాబట్టి పిల్లరా ఒకవేళ నువ్వు కూడా అనుకుంటున్నావేమో అయ్యో నాకు ఎందుకు అవమానమే నాకు ఎందుకు ఈ ఈ షేమ్ ఫుల్నెస్ ఎందుకు నాకు అనుకుంటున్నారన్న దేవుడు నిన్ను సిగ్గుపరచనీడు కానీ శత్రువులను సిగ్గుపరిచేవాడిగా ఉన్నాడు నెక్స్సార్లు మన గురించి రకరకాల మాటలు అనుకుంటా మన గురించి రకరకాల మాటలు అనుకుంటారు కానీ దేవుడు ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉంటారో వారిని సిగ్గుపరిచేవాడుగా ఉన్నారు ఇది నాలుగవ విషయం ఐదవది ఆఖరిది ఇరిమయా గ్రంథము ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము గరమయ్య చాప్టర్ వన్ నైన్టీన్ సారీ పంతొమ్మిదో అధ్యాయం వారు నీతో యుద్ధమ చేతులు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనందున వారు నీ పైని విజయము ఇదే యహోవా వాక్ లరా ఇక్కడ ఇర్మియాకు దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఇర్మియాకు దేవుడు సెలవిస్తా ఉన్నాడు నిన్ను నేను నియమించి ఉన్నాను నిన్ను నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను నా మాటలు చెప్పడానికి తర్వాత ఇప్పుడు చూస్తే ఏదో రాజులు ఎదుకునో పది పద్దెనిమిదో వచ్చిన చూస్తే పదిహేడు నుంచి చదువుకుందాం కాబట్టి నీవు నడుపు కట్టుకునే నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించిన దానికి వారికి ప్రకటన చేయము భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును యూద రాజుల ఎద్దుకు కానీ ప్రధానుల ఎదుకు కానీ యాజకుల ఎద్దుకు కానీ దేశ నివాసుల యొద్దుకు గాని ఈ దేశమంతట్లో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల ఇనుపు స్తంభము ఇత్తడి గోడలు గాను నీ ఉండినట్లు ఈ దినమున నిన్ను నియమించున్నాను వారు నీతో యుద్ధము చేతులు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇదే యహోవాక్ వర్లరా అన్నాడు ఇజ్రాయిల్ ప్రజలను ఇజ్రాయెల్ ప్రజలు భయంకరమైన పాపంలోను తర్వాత దేవుని యొక్క దేవ దేవుని యొక్క సేవకులను మాట వినకుండా ప్రవక్తలు చెప్పిన మాటలను నిరర్థకం చేస్తూ వారిని అవమానపరుస్తూ వచ్చిన ఆ దినాలలో దేవుడు ఇరుమి అని ఒక గొప్ప ప్రవక్తగా రీతిగా ఆయనను ఎస్టాబ్లిష్ చేస్తా వచ్చినాడు ఆ రీతిగా చెప్పిన తర్వాత ఇక్కడ దేవుడు ఇర్మియాకు ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు ఆయన నేను నిన్ను నియమించి ఉన్నాడు నీతో వాళ్ళు యుద్ధం చేస్తారు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి వారు నీ పైన పొందజాలరు మీరు ఆ తర్వాత ఇర్మియా గ్రంథం ఎలాగో సాగుతుందో మనకు అందరికీ తెలుసు అనేకసార్లు ఇర్మియా చెప్పిన మాటలు వినలేరు ఇర్మియా చెప్పిన వాక్యాన్ని దేవుని యొక్క మాటలను మరి పెడచేవని పెడతా అందుకే శత్రువుల చేతికి అప్పగించబడతా వచ్చినారు ఇర్మియాను కూడా చంపాలని ప్రయత్నం చేస్తా వచ్చినారు కానీ ఇర్మియాను దేవుడు రక్షిస్తా వచ్చినాడు శత్రువుల పైన శత్రు అంటే ఆయన బిడ్డల ఆయన బిడ్డలకు వ్యతిరేకంగా ఉండేవారు ఎప్పటికీ కూడా విజయమును పొందలేరు అూయా ప్రేమైనా సహోదరుడ సహోదరి ప్రేమైన దేవుని సంగమ బహుశా నీ జీవితంలో కూడా స్థితి ఉన్నదేమో దేవుడు సాయంకాల సమయంలో మనకు మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఆత్మీయ యుద్ధము మన జీవితము ఆత్మీయ యుద్ధంలో ఎన్నో రకాల పోరాటాలు ఎన్నో రకాల పరిస్థితులు నీ పైన దాడి చేయటానికి నా దాడి చేయటానికి ఉంటాయి వాటన్నింటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు తర్వాత ఆ శత్రువులు నీతో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తారు యుద్ధం చేస్తారు కానీ వారు నీ పైన పొందలేరు ది కెన్ నాట్ సక్సీడ్ అన్ కాబట్టి ఇంకొక మాట చూసుకుందా ఇదే ఇర్మయా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై వచ్చింది చూడండి దయచేసి ఇర్మయా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై వచ్చింది అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలను ఇతడి ప్రాకారంగాను నేను నియమించదును నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును కనుక వారు నీ మీద యుద్ధం నిన్ను జీవింపకపోదురని యహోవాసలు విచ్చుచున్నాడు మరలా రెండవసారి హిర్మియాకు దేవుడి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు బహుశా ఈ మాటల మీద నీకు విశ్వాసం ఉండటం లేదేమో అన్నాడు హిర్మియాకి బహుశా తను ఉన్న పరిస్థితిని బట్టి తనకి నమ్మకం పోయిందేమో మొదటిసారి చెప్పిన మాట మర్చిపోయడం లేదంటే ఆ మాట మీద నమ్మకం ఉంచలేకపోతా ఉన్నాడేమో రెండోసారి ఇర్మియాకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు వారిని పైన యుద్ధం చేయడానికి వస్తారు కానీ వారి పైన విజయము పొందలేరు వారికి ఓటమే వారికి అంటే దేవుని ప్రజల పైన పోరాడాలి దేవుని ప్రజల పైన దేవుని ప్రజలను లేకుండా చేయాలి అని ఈనాడు అనేక ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి క్రైస్తవులు ఉండకూడదని క్రైస్తవ సమాజాలు ఉండకూడదని సంఘాలు ఉండకూడదని ఎన్నో రకాల హింసలు పెడతా ఉన్నారు కానీ ఈనాడు నేను అనుకుంటాను ఈనాడు సంఘం ఇంకా బలపరచబడతా వచ్చింది ఇంకా దృఢంగా తయారవుతుంది ఇంకా విశ్వాసంలో బలపరచబడతా ఉన్నారు ఖచ్చితంగా చెప్పగలను నేను నాకు తెలిసే దాదాపు ఒక నాలుగైదు గ్రూప్లు అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ప్రార్థనలు స్టార్ట్ చేసినాడు అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ప్రార్థన పెందల కడ ప్రార్థన అని దాదాపు ఒక డెబ్బై ఎనభై మంది జాయిన్ అవుతారు ఒక గ్రూప్లోనైతే ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు మూడు గంటలకి ఇంతమంది గూగుల్ మీట్ లో అటెండ్ అయ్యి ప్రార్థన చేయటం ఇలాగా ఇలాగా అంటే నాకు తెలిసిన సర్కిల్లోనే మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయంటే ఇంకెన్ని గ్రూపులు ఉన్నాయో కదా సంఘాలు ఎంతగానో బలపరచబడతా ఉన్నాయి కారణం ఏంటంటే శత్రువు దేవుని బిడ్డలను లేకుండా సంహరింప చేయాలని దేవుని సంఘాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యము అటువంటిది ఏది జరగదు శత్రువుకు సక్సెస్ అనేది లేదు ఎవరైతే నీతో యుద్ధం చేయడానికి వస్తారు వాళ్ళు సక్సెస్ కాలేరు వాళ్ళు విజయాన్ని పొందలేరు అనే మాట మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది ఇంకా మాట చూసుకుంటా ఎనిమిది ఐషయ గ్రంథము నలభై రెండవ అధ్యాయమో పదమూడవ వచ్చినం గ్రంథము నలభై అధ్యాయము పదమూడవ వచ్చినం యహోవా శూరుని బయలుదేరును యోధుని ఆయన ఆసక్తి రేపుకును ఆయన హూంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారు ఎదుట తన పరాక్రమము కనపరుచుకునను రేమైన సంఘమా ఆయన హూంకరించచ్చు తన శత్రువులను ఎదిరించును తన శత్రువులు అంటే ఎవరు నీ శత్రువులే తన శత్రువులు నా శత్రువులే తనకు శత్రువులు మన శత్రువులే ఆయనకు శత్రువులు ఎవరైతే సంఘాన్ని లేకుండా చేయాలనుకుంటున్నారో వారందరికీ ఆయన శత్రువులే ఎవరైతే సంఘాలను ఆ హింసించాలని సేవకులను హింసించాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నారో టెంపరీగా అదేమీ సక్సెస్ వాళ్ళు కొంతకాలం వాళ్ళు సక్సెస్ అవ్వచ్చేమో బట్ అల్టిమేట్ గా చూస్తే వాళ్ళు సక్సెస్ కాలేరు వాళ్ళు సక్సెస్ కాలేరు ఎక్కడ సంఘాలని సంఘాలు ఇంకా బలపరచబడతా ఉన్నాయి సంఘము ఎప్పుడైతే ఈ శ్రమలు ఈ పోరాటం ఈ శత్రువు సంఘం మీద దాడి చేసినప్పుడే సంఘము బలపరచబడతా వచ్చింది ఇది ఆతి నుంచి ఉంది యేసు ప్రభు వచ్చిన దగ్గర నుంచి కూడా ఉంది యేసూ ప్రభు రాకముందు మోషే కాలంలో ఈజిప్ట్ లో అక్కడి నుంచే ఉంది దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కానీ ఫ్రమ్ ద స్టార్టింగ్ టిల్ ద ఎండింగ్ ఆఫ్ ద బైబిల్ దర్ ఈజ్ నో సక్సెస్ ఫర్ ద ఎనిమీస్ ఆఫ్ ద లాడ్ దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఎవరు కూడా ఈ భూమి మీద విజయం పొందలేదు బైబిల్లో ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఇది సత్యం ఇది సత్యము దేవుని బిడ్డలు ఏ రీతిగా అయితే దేవుని బిడ్డలను అపజయం పాల్గకుండా వారిని సక్సెస్ చేసి వారిని విజయోత్సవంతో ఊరేగించి శత్రువులకు అపజయం ఇచ్చిన దేవుడు అదే దేవుని నేను నమ్ముకున్నా అదే దేవుని ఎందు విశ్వాసం ఇచ్చిన అదే దేవుని రక్షణ మార్గాన్ని పొందుకున్నా అదే దేవుని మనం స్థుతించి ఆరాధిస్తూ ఉన్నా అదే దేవుని ఎందు విశ్వాసం ఉంచుదాము ఈ ఆత్మీయాత్ర జీవితంలో ఈ ఆత్మీయాత్ర జీవితంలో ఆయన పైన ఆయన మనలను కాపాడేవాడు ఆయన మనలను భద్రపరిచేవాడు ఐదు విషయాలు మరొకసారి జ్ఞాపకం చేసి నేను వాకి అనుమగించడానికి ప్రయత్నం చేస్తాను నిర్మఖండము పద్నాలుగు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన ప్రకారము మీరు ధైర్యంగా ఉండండి మీరు భయపడకుడి ఈ నేడు మీ పక్షముని చేయను నేడు మీరు చూస్తున్న ఈ శత్రువులని ఐగుప్తులు నీకు మీదట ఎన్నట్టు చూడరు అని చెప్పేసేసి ఆ మాట ద్వారా అంటే ఆయన మన రక్షకుడిగా జ్ఞాపకం చేస్తూ అరీదిగా ఆ నెహిమ కాలంలో ఆయన ఆయనకి ఆయనకి విరోధంగా దేవుని బిడ్డలకు విరోధంగా అనేక లేచినారు వారి వారిని ఎక్కడా కూడా వారిని విజయం పొందుకోకుండా దేవుడు వారిని కాపాడుతూ తన పనిని ముగిస్తా వచ్చినారు కాబట్టి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారు వారిని దేవుడు ఆయన కాపరిగా ఉండి ఆయన మన పక్షమును యుద్ధం చేసేవాడిగా ఉన్నాడు రెండవది నీకు నీకు వ్యతిరేకంగా పోరాడేవారు వారు ఓడిపోతారు ఏ రీతిగా అయితే గులియాతు లాంటి అజానుబాహుడు యుద్ధంలో ప్రావీణ్యం పొందినవాడు బాలుడైన దావీ చేతిలో ఎలాగూ ఉపజయాన్ని పొందుకుంటూ ఆ రీతిగా నువ్వు బహుశా నువ్వు కావచ్చు నీ చిన్న ఉద్యోగం కావచ్చు నీది చిన్న పొజిషన్ కావచ్చు ఆల్సో నేను కూడా నేను పనిచేసే స్థలంలో నాది కూడా ఒక చిన్న పొజిషన్ వెరీ స్మాల్ పొజిషన్ బట్ స్టిల్ గాడ్ కెప్ట్ మీ ఇన్ హై లెవెల్ ఇదంటే దేవుడు ఒక గొప్ప స్థితిలో నన్ను ముంచుతా వచ్చినాడు ఆయన బిడ్డలు ఆ రీతిగా ఆయన అంటే ఎక్కడ కూడా అపజయం పాలు కానివ్వడు బహుశా నువ్వు నష్టపోతూ ఉన్నాను ఏదో కష్టపడుతూ డోంట్ వరీ దేవుని దేవుని ఆధారపడు దేవుడు నీ శత్రువులకు అపజయాన్ని ఇస్తాడు తర్వాత నీకు నీకు వ్యతిరేకంగా పోరాడేవారు నీ ఎదుటి నుండి పారిపోతారు ఏ రీతిగా అయితే దావీదు ఆ యొక్క గొలియాతుని చంపిన తర్వాత ఇజ్రాగుప్తి పులిస్తీయులు పారిపోతా ఆ రీతిగా నీ శత్రువులు నీ ఎదుటి నుండి నీ ఎదుటి నిల్వలేక పారిపోయేవారుగా దేవుడు చేసే సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి దేవుని విశ్వాసం ఉంచుదాం నాలుగవది నీ పైన నీ మనకు వ్యతిరేకంగా పోరాడతారో వారు సిగ్గుపరచబడతారు వారు సిగ్గుపరచబడతారు దేవుడు వారిని సిగ్గుపరచేవాడిగా ఉన్నాడు వేష గ్రంథం నలభై ఒకటి పదకొండు వచనాల ద్వారా చూస్తా వచ్చిన ఐదవది ఆఖరిది మనకు వ్యతిరేకంగా పోరాడేవారు ఎవరు కూడా విజయాన్ని పొందలేరు విజయాన్ని పొందలేరు ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఒక ప్రాకారంగా ఒక ప్రాకారంగా నిలబెడతా వస్తూ మనము స్టాండర్డ్ మనం ఆయన కోసం దృఢంగా నిలబడాలి ఎప్పుడైతే ఆయన కోసం మనం గట్టిగా నిలబడతామో అప్పుడు శత్రువుకు సక్సెస్ అనేది అంటే విజయం అనేది రాదు అపజయమే మిగులుతుంది అపజయాన్నే మిగులుస్తాడు దేవుడు ఆ రీతిగా ఆ ఇరిమియా ఒక్కడే ఇజ్రాయల్ ప్రజల కోసము ఇజ్రాయల్ ప్రజలకు అనేక విషయాలు ప్రకటిస్తా వచ్చినాడు కానీ అక్కడున్న రాజు తర్వాత మత సంబంధమైన అధికారులు ఆ వారందరూ కూడా ఇర్మియాను నమ్మలేదు ఇర్మియా మాటలను కడచవిని పెడతా వచ్చినారు ఇరిమియాను ఎగతాలు చేస్తా వచ్చినారు ఆ కారణం చేత వారు విజయాన్ని పొందుకోలేకపోతా వచ్చినారు కానీ ఇర్మియా ఇర్మియా దేవుని కొరకు గొప్పగా నిలబడుతూ వచ్చినాడు గొప్పగా నిలబడతా వచ్చినాడు కాబట్టి ప్రియులరా ఆనాడున్న దేవుడు ఈనాడు నీకు నాకు కూడా ఉన్నాడు ఆనాడు దేవుని ప్రజలకు ఏ రీతిగా శత్రువులు ఉన్నారు ఈనాడు నీకు నాకు కూడా ఆత్మీయ జీయాత్ర జీవితంలో శత్రువులు అది రకరకాల పరిస్థితులను బట్టి మన ఒక వ్యక్తిగత పరిస్థితులను బట్టి రకరకాల మంది శత్రువులు ఉంటా ఉంటారు నేనైతే చూశాను నేను పరిచయం ఆరంభించిన దినాల్లో శత్రువులు ఎవరో తెలుసా మా సొంత సంఘస్తులే సొంత సంఘంలో ఉన్న వ్యతిరేకంగా మాట్లాడతారు నిరాశపరుస్తారు తర్వాత కామెంట్ చేసేవాళ్ళు ఇలా రకరకాల పరిస్థితులు ఉంటాయి వాటన్నింటినీ జయించుకొని ముందుకు సాగే వారంగా ఉండాలా మనం ఆధారపడినప్పుడు ఆయన మనకు విజయాన్ని అనుగ్రహించి ఆయన మన శత్రువులను మన ఎదుటి నుండి మన శత్రువులతో ఆయన పోరాడేవాడిగా ఉన్నాడు ఆయన వారిని ఓడింపజేసేవాడిగా ఉన్నాడు ఆయన పారిపోయేటట్లు చేసేవాడిగా ఉన్నాడు ఆయన వారిని సిగ్గుపరిచేవాడిగా ఉన్నాడు వారిని అపజయం పాలు చేసే దేవుడిగా ఉన్నాడనే సత్యాన్ని గ్రహించి విజయోత్సవంతో మనము ఆత్మీయ యాత్ర జీవితంలో ముందుకు కొనసాగినట్లుగా దేవుడు కృపానుగ్రహించిన గాక దేవుడి కొన్ని మాటలు మనం ఇంటిలో దీవించిన గాక్యూ చేయండి ప్రేమి గలపర్లో గుప్ తండ్రి మహోన్నత వేణుదేవ మారేణ మార్పు చంద్ర మహిమ కలిగిన దేవ ఇక మేము పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వంద నాలుగు స్త్రుల స్తోత్రాలు చెల్లిస్తూ అయా ఇదిగో మీరు మా కనుకరించిన కృక్క మీకు వంద నాలుగు దేవ తండ్రి ఇదిగో మా కండ పద్నాలుగు ద్వారా అయినా ఇదిగో మీరు చూస్తున్న శత్రువులు ఐగుప్తీయులు ఇక మీదట మీరు అన్నిటికీ చూడరు అనే మోషం ద్వారా ఇజ్రాయల్ ప్రజలను బలపరిచి అదీతిగా మరి తండ్రి అయా ఇదిగో వారిని మరొక మరొకసారి చూడకుండా వారిని నశింప చేసిన ఉన్నావు అయా ఇదిగో మా ఆత్మీయ యాత్ర జీవితంలో కూడా అయా ఇదిగో అనేక మంది శత్రువులు మా జీవితాల్లో ఉంటూ ఉన్నారు ఇదిగో రకరకాల పరిస్థితుల్లో ఇదిగో మమ్మల్ని అపజయం పాలు చేయాలని అయా మమ్మల్ని శ్వాసం నుండి తొలగింపు చేయాలని అనేక పరిస్థితులు మా జీవితాలను ఉంటూ ఉన్నాయి అయా ఇదిగో వీటన్నింటిలో కూడా మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు నీవు అయా ఇదిగో మీ వైపు చూస్తే కృప మాకు దాయచేయం తండ్రి ఇదిగో ప్రతి పరిస్థితుల్లో కూడా మీ పైన ఆధారపడి ఇదిగో మీ వైపు చూస్తే అయినా ఇదిగో ఈ లోక్ సంబంధమైన శత్రువుల నుండి అయ్యా ఇదిగో అవును ప్రఫ నైనా మీరు పోరాడినది ఈ లోక్ సంబంధమైన ఆదులతో కాదు కానీ అంధకార సంబంధమైన నాదులతో పోరాటమని నీ వాక్యం సలవిస్తుంటుండగా ప్రఫ ఇదిగో అట్టి పోరాటంలలో ఇదిగో మీ ఆధారపడి మేము గొప్ప విజయాన్ని పొందుకునే వారుగా ఉంచు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ అయ్యా ఇదిగో ఇంకెవరైతే ఆయా రకరకాల పరిస్థితులు గుండా ఆత్మీయంగా ఎన్నో రకాల శ్రమలు వెళ్తూ ఉన్నారు అయిగో వారందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయను తండ్రి అయ్యా ఇదిగో వారి శత్రువులను ఇదిగో వారి ఎదురు వారితో వారి వారితో పాటు తండ్రి ఇదిగో మీరే యుద్ధం చేస్తూ బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఐదుగో శత్రువులను తండ్రి తండ్రి ఇదిగో నైనా అపజయం కలుగ చేసే దేవుడిగా ఇదిగో శత్రువులను పారిపోచేసే దేవుడిగా ఉన్నావు ఇదిగో సిగ్గుపరిచే దేవుడిగా ఉన్నావు వారికి అపజయాన్ని పాలు చేసే దేవుడిగా ఉన్నావు ప్రభా అవును ఆయన మా తరపున ఈ యుద్ధము మహది కాదు ప్రఫ అయా ఇదిగో మీదే యుద్ధము యహోవాదే అన్నట్లుగా ప్రఫ ఇదిగో మా తరఫున యుద్ధం చేస్తూ ఆయన ఇదిగో మాకు గొప్ప విజయాన్ని అనుగ్రహించి లోకంలో అయ్యా తండ్రి ఇదిగో మీరు ఆకట్లో ఎత్తబడే వారంగా అయా ఇదిగో మా తండ్రి జయించువాడు జయించువాడు జయించువాడు అని పలుమార్లు ప్రఫ నాయన ప్రకటన గ్రంథంలో సెలవిచ్చినట్లుగా చేరువచ్చిన మేము అందరం కూడా ఈ లోకంలో శత్రువుని జయించే వారముగా శత్రువు సంబంధమైన క్రియలను జీవించే వారంగా అయా ఇదిగో నన్ను మమ్మల్ని అందరినీ ఉంచుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఇదిగో చేరు వచ్చిన మా ప్రియులు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ సహాయం చేయండి తండ్రి అయా ఇదిగోని వీళ్ళందరినీ బలపరచుని తండ్రి అయా కుటుంబాలన్నింటినీ కృపలు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఔషధం మీద తీర్చుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ కుటుంబాలు ఇంకెవరైతే రక్షణ లేకుండా ఉంటున్నారో వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని రక్షణతో అలంకరించి మనం సన్నిధిలో ప్రార్థిస్తూ అయా ఇదిగో అనారోగ్య పరిస్థితులు కొన్ని వెళ్తున్న జ్ఞాపకం చేసుకుంటా అయ్యా ఇదిగో మీ గాయపడిన హస్తముల చేతమే బాగు చేసి వినామని మహింపరచుకొని మన బిడ్డని శ్వాసంలో బలపరిచి స్థిరపరిచి భద్రపరచు మని మీస్ అనేదిలో ప్రార్థిస్తూ ఆర్థిక ఔషధాలు వెళ్తున్న కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంట్రఫా అయ్యా ఇదిగో కుటుంబాల్లో ప్రతి ఔషధత మీరే తీర్చుమని మీ అనేదిలో ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా నమ్మకమైన తండ్రిని కొందన స్తోత్రాలు చెల్లిస్తూ రీతిగా నేను మరి తండ్రి వృద్ధాపిల్లని బిడ్డలిని ఆపుని చేసుకోండి యాభురాలు పలహింతుల నుంచి తప్పించి కృప్ చూపించిన తండ్రి ఎవరి అసలుగా ఉన్న వారు వివాహాలు కొడుకు ఎదురు చూస్తున్న వారు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలింగ్ నాపుని చేసుకోండి ఆయన బిడ్డలో ప్రతి ఔషధ మీరైతే మన మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఐదుగో మీ కృప్ను కోరుకుంటూ ఆయన ఐదుగో మరొకసారి ఆయన మరి తండ్రి పరిచర్యను బట్టి ఆసు చంద్రశేఖర్ సార్ని బట్టి ఇదిగో ఇంకా అక్కడ పరిచర్ చేస్తున్న మా ప్రియులందరిని బట్టి కూడా మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో మా ప్రియ బిడ్డలతో నాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి కూడా మీకు వంద స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్ అయినా మేము చేస్తున్న అవుట్ రీచ్ కొరకు మా ప్రియులు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇదిగో మరి ఈ రీతిగా వారి ప్రార్థనలను బట్టి మమ్మల్ని మా నడిపించి ఇదిగో నీ గొప్పగా నడిపిస్తున్న విధానము బట్టి కూడా మీకు వంద స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిచర్లో ఈ రీతిగా వీరికి కూడా ఇచ్చిన పాలు బట్టి కూడా మీకు వంద స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన స్థలు కప్పచెప్పుకుంటూ ముందున్న సమయాన్ని ఇదిగో మాకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ఆయన ఇదిగో మీ మాధ్యంలో తీసుకొచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు అదిగో నీ వాక్యము మేము కేవలం వినవారంగా కాకుండా మా జీవితాల్లో నీ వాక్యాన్ని అన్వయించుకొని అదిగో పాటించే వారంగా మమ్మల్ని ఉంచమని వినగలిగే చెవులు గ్రహించగలిగిన హృదయం దయచేసి ఇదిగో మీ కృప ఇదిగో నేను మన నీ మాటలు విని ఎవరు వణుకు చుండి వాని అంతా నేను దృష్టించుతున్నాను నేను వాక్యం సెలవుచ్చుతుండగా ప్రఫ ఇదిగో వాక్యం విని నీ వాక్యానికి విధేత చూపేవారుగా వాక్యానికి భయపడే వారంగా నీ మా జీవితాలు కట్టుకునే వారంగా ఉంచమని వంద స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి నీ కృపను కోరుకుంటూ మీకే సమస్త మహిమా ఘనతా ప్రభావం ఆరోపించుకుంటూ మా ప్రభుత్వం ఆ రక్షకుడు నేనేశ్ర వారి దివ్యమైన నామంలో స్తుంచి ప్రార్థించి అడిగివెడుకున్నాం తండ్రి ఆమె చంద్రశేఖర్ అన్నా మన ప్రభు కృషిక కృపా సంబంధం నడిపింపు మనందరికీ సదాకాలం తోడన దాకా అందరికీ ప్రైజ్ అందరికీ ప్రైజ్